కాబట్టి సంసారంలో ఇప్పుడు ఇంట్లో మీకు పది మంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మనోళ్ళు మనవరాళ్ళు ఉంటే దాంట్లో కొంతమంది అభివృద్ధిలో ఉంటే మనకి మనస్సుకు ఉల్లాసం కలిగిస్తారు కొంతమంది నీరు ఉంటారు వీళ్ళలో కొంతమందికి రోగాలు ఉంటాయి ఆ రోగాలు తగ్గవు అది తగ్గి రోగాలు కావు రైలు ఉండిపోతాయి మేము కొన్ని ఎలాగూ తగ్గదని తెలిసినప్పుడు మందు వేస్తేనే మేము మందు అసమానం అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండడం మందిపిస్తూ ఉండడం ఇది తప్ప రోగం తగ్గింది ఏం కాదు అలాగే ఉంటుంది అలా నీరు మన కళ్ళ ముందే ఉంటాం గుండెలపై కుంపతివ్వలే అలా ఉంటారు గృహస్థు ఎవడండి సుఖంగా ఉన్న గృహస్థుని నాకు చూపించండి సుఖం ఉండదు ఎందుకు సుఖం ఉండదంటే వాడు ఆ గృహస్థు ఆలంబనంగా చేసుకుపోతుంటున్నాడు ఈ దేహము ఈ డబ్బు ఇల్లు వాటిని నా వాళ్ళు నా వాళ్ళు దీన్ని వాడు ఆలంబనంగా చేసుకుని బతుకుతున్నాడు వాడికింత సుఖం ఏంటి వాడు ఎలా బతకాలో తెలుస్తున్నా అండి ఇవన్నీ అలాగే ఉంటాయి వీటిల్లో మనం చేసేది ఉండాలి అంతా ఒక మహాప్రవాహం అలా పోతూ ఉంటుంది ఆ మహాప్రవాహాన్ని మీరు నిర్దేశించలేరు ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటే సడన్గా ఒక దొంగ కొట్టుకొస్తుంది ఆ దుంగ మీరు ఆపలేదు దాన్ని మరోలా చేయలేదు ఈ లోపల ఓ పశువు చచ్చిపోయి కళేపరగొట్టుకు వస్తుంది యు కె నాట్ చేంజ్ దాట్ ఈ లోపల పువ్వులు వస్తాయి మంచి విలువైన వస్తువులు వస్తాయి ఏవేమో వస్తుంటాయి తర్వాత సుడి ప్రారంభమవుతుంది ఆ ప్రవాహంలో సుడి ఆ సుడి ఇలా వస్తుందనుకుంటే సడన్గా డైరెక్షన్ మార్చకపోతుంది ఇంకో సుడి అక్కడెక్కడో ఉన్నది అటుపోతున్న సుడి గబుగా డైరెక్షన్ మార్చిట్టు ఆ ప్రవాహాన్ని మీరు ఎలా నిర్దేశిస్తారు మీరేం చేయాలంటే ఆ ప్రవాహంలో దిగకూడదు గట్టి మీద నిలబడాలి దాన్ని సాక్షిగా చూస్తూ ఉండాలి దీన్ని మనం మార్చలేము మార్చనక్కరలేదు అనే కఠోరమైన సత్యాన్ని మీరు ఆకళింపు చేసుకోవాలి చేసుకుని సాక్షిగా ఉంటూ మీ కర్తవ్యం ఉన్నట్లయితే ఆ కర్తవ్యాన్ని చేసుకుంటూ ఆ సాక్షి భావంలో ఉండిపోవాలి సాక్షి భావం అనగానేమో తెలిసినండి దేహము మనస్సు వాటిని చూడడము గోబియా అంటే యుకటిది బాడీ ఏవో సమస్యలు ఉంటాయి యుకటిది మైండ్ ఎవో ఇబ్బందులు ఉంటాయి ఏవో టెన్షన్స్ దుఃఖాలు ఉంటాయి మనస్సులో ఉంటాయి అది లేకుండా ఉంటాలని నువ్వు అనుకుంటే అది కుదరదు ఇంద్రాదులకు కుదరదు ఇంద్రుడికే సంభవం కాదు మనం అంతటి వాళ్ళం కాబట్టి ఆ దేహాన్ని చూడు అది ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉండదు చెవినొప్పో పంటినొప్పో కన్నునొప్పో ఏదో ఒక గుంలో ఉంటుంది దానికి దానికి వేయాల్సిన మందో మాకో వేసి దాని దారిని దాన్ని నిద్రపెట్టడమే మనస్సుకేసి చూడు దాంట్లో ఏదో సుఖాలు దుఃఖాలు అనేవి ఉంటాయి దాని దారిని కూడా దాన్ని నిధులుపెట్టి గోపియా ఓంకార ధ్యానం అని ఉంది ఓంకార ధ్యానంలో ఒక లెవెల్లో ఎలా చేస్తారంటే గాలి నిండా పీల్చి విడిచిపెట్టేప్పుడు ఓ అనే ధ్వనిలో దేహాన్ని చూడడము గోపియా అంట మకార ధ్వనిలోకి వచ్చేప్పటికీ మనస్సును ఒక్కసారి పరికించడము గోబిగా అంట ఆ సైలెన్స్లో వెళ్ళిపోవడం ఆ శాంతంగా సైలెంట్గా ఉండిపోవడం ఓంకార ధ్యానం మళ్ళీ ఓంకార పూర్తయిన మళ్ళీ గాలిపించుకుని మళ్ళీ ఓంకారం యుక్ అట్ ది బాడీ గోబిగా యుక్ అట్ ది మైండ్ గోబిగా అండ్ అండ్ అవాయిడింగ్ ది సైలెన్స్ అప్పుడు వీటి శాంతంగా ఉండదు ఎందుకంటే దేహాన్ని మనస్సుని నమ్ముకుని జీవిస్తూ ఉన్నంత కాలము అవి నేనే అమ్ముకుని జీవిస్తూ ఉన్నంత కాలము ఆ మిథ్యాజ్ఞానము నందు విశ్రాంతి అనేది ఉండనే ఉన్నది కాబట్టి వీరికి ఉన్నటువంటి సంసార దుఃఖము సుఖ దుఃఖాలు రెండు ఆ మిథ్యాజ్ఞానం నిమిత్తంగా వచ్చినవి తప్పిస్తే వాస్తవంగా ఉన్నవి కానే కాదు ఎవరికే జీవుడికి జీవుడికే వాస్తవంగా లేవంటూ ఉంటే జీవుడికే లేని సుఖ దుఃఖాలు దేవుడికి నుంచి వస్తాయండి ఈ హృదయంలో ఉన్న జీవుడికే సుఖ దుఃఖాలు లేవు రావు అని శాస్త్రం ఈ హృదయంలో ఉన్న దేవుడికే ఎందుకు రావు అని ఈ ప్రశ్న అసలు ఇదంతా ఈ ఆర్గ్యుమెంట్ ఇదే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ తెలిసిందండి పరమార్థ రూపస్ బ్రహ్మణ సంస్పర్శ అదేనా అంటే సుఖదు భోగేనా అనర్థం అంటే జీవుడికి కూడా సుఖదు భోగం అనేది మిథ్యాజ్ఞానం వల్ల వచ్చింది తెలుసుకుంటే జీవుడికే లేదు అటువంటి సుఖదు భోగంతో బ్రహ్మకి స్పర్శ బ్రహ్మకి కాంటాక్ట్ అనేది ఉండనే ఉండదు కాబట్టి ఆ ప్రశ్న అసలు ద్వైతుల యొక్క పెద్ద ప్రశ్నది దాన్ని ఆయన అలా చేతితోటి తీసి పక్కన వేదాంతంలో ద్వైతమత ఖండనం ఉంటుంది మీరు మరో అనుకోకూడదు ఏమిటమాను ద్వైతాన్ని ద్వైతం కాకపోతే మరి ఏం చేస్తారు అక్కడ ఆ పాఠం ఏం చెప్తారు ద్వైతమత ఖండనం ఉంటుంది మీరు మానసికంగా దానికి సిద్ధపడి ఉండాలి అయితే ఖండనము రాగద్వేష ప్రేరితము కాదు ఆ తత్వమునందలే అభినవేశం చేత వచ్చిన ఖండనం తప్ప రాగద్వేషాలను పెట్టి వచ్చినవి కాదు అంచేతనే ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ ఆత్మస్వరూపులే దీంతో పరాయిబడేవాడు ఉండడు కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ కాంప్రమైజ్ ఈజ్ నాట్ అలౌడ్ తత్వం దగ్గర మీరు మొహమాట కాంప్రమైజ్ అయ్యారనుకోండి అప్పుడు అర్ధజరకీయం వచ్చి కూర్చుంటుంది అది హి బాళై తలమతాది వ్యోంని వికల్ప్యమానే తలమతాదివిశిష్టమేవ పరమాథతో వ్యోమ భవతి బాలు అంటే బాలురు అంటే బాల అంటే అవివేకీ అనర్థం తేడా తెలియని వాడు నటు స్తనంధయ తల్లి ఒళ్ళ పురుషులు పాల్గొతున్న వాడి కాదార్థం బాలుడు అంటే అవివేకి శాస్త్రంలో వాడతారు బాలుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తేడా తెలియదు ఇప్పుడు నేల నీరు నిప్పు గాలి ఈ నాలుగు ఒక లెవెల్లో ఉంటాయి ఆకాశం ఇంకో లెవెల్లో ఉంటుంది ఆ తేడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు పొగుందనుకోండి పొగ ఏం చేస్తుంది పృథివీని నల్లగా చేసేస్తుంది పొగ గోడకి తగిలితే గోడంతా నల్లగా అయిపోతుంది పొగ ఉంటే నిప్పు యొక్క ప్రకాశం తగ్గిపోతుంది పొగ ఉంటే వాయువు పీల్చే గాలి అంతా కూడా చాలా దుష్టంగా తయారవుతుంది గాలిని కూడా చెడగొడుతుంది పొగ ఆ పొగ నీటిలో ప్రవేశిస్తే నీటి యొక్క స్వచ్ఛత కూడా చెడిపోతుంది కాబట్టి పొగ అనేది నాలుగు ఈ నాలుగింటినీ కూడా కలుషితం చేస్తుంది కానీ అదే పొగ ఆకాశాన్ని కలుషితం చేయలేదు కాబట్టి సో జనులు ఏమనుకుంటారు ఈ పొగ వచ్చి ఆకాశమంతా కూడా నల్లగా అయిపోయింది అనుకుంటాడు పొగని బట్టి ఆకాశం నల్లగా అయిపోయింది లేకపోతే పైకి చూస్తే ఆకాశం మేఘాలని బట్టి నల్లగా ఉంది ఎర్రగా ఉంది నీలంగా ఉంది అనే ఆకాశం ఉన్నందు అక్కడ అర్థం రంగు ఆకాశం ఉన్నందు రంగే రంగును ఊహించుకుంటాడు లేకపోతే నేను చెప్పినట్టుగా పొగ అంతా లేచి ఆకాశం అంతా కవర్ అయిపోయింది ఆకాశం నల్లగా తయారైంది అనుకుంటాడు ఇది పొగ ఆకాశములకు నల్లధనాన్ని సంక్రమింపజేసింది అని అది ఒక అర్థం అది ఒక పరిస్థితి అజ్ఞానం వల్ల వచ్చే పరిస్థితి రెండవ పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు పైకి చూశాడు ఇది మీరు చెప్పాను ఇంతకుముందు ఇది దురదృష్టం ఇది పురాణంలో కూడా వచ్చింది పురాణ గాథలోకి దేన్ని మనం అజ్ఞానానికి దృష్టాంతంగా చెప్పుకుంటామో అది పురాణ గాథలో ఉంటుంది ఏం చేస్తాం పథకేం లేదు సో సత్యనారాయణ వ్రతం ఉన్నది సత్యనారాయణ అంటే అర్థం ఏమిటి సత్యమే నారాయణ ట్రూత్ ఈజ్ గాడ్ అది సత్యనారాయణ సో ఏది సత్యమో అదే దైవం అది సత్యనారాయణ అంటే అర్థం కానీ మీరు సత్యనారాయణ వ్రత కథ వింటే అలాగేమీ అనిపించబోతుంది ఇంకోలా పోతుందండి అదేదో మరో డైరెక్షన్లో పోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే దృష్టాంతము అజ్ఞానమునకు చిహ్నముగా ఇస్తున్నారు దృష్టాంతం దీన్ని పురాణ గాథలో అదేదో కథ చెప్పుకుంటారు వాళ్ళు అంటే ఆ గాథ యొక్క పద్ధతి సరిగ్గా లేదని అభిప్రాయం ఇప్పుడు పైన చూడండి పైన ఏముంటుంది దోగు ఉంటుంది తలము ఒక తలం ఉంటుంది డోమ్ ఉంటుంది డోము ఉంటుందనే మా నమ్మకం పైన డోమ్ ఉంటుంది సో ఇప్పుడు సపోజ్ పైన డోము ఉన్నప్పుడు ఆ డోమ్ కూడా ఎలా ఉంది ఏదో పలచగా చాందినీ వలే ఉన్న తిన్గా ఉన్నది కదా అయితే దిక్కుగా గోడలా ఉందా గోడలా ఏమీ లేదు తిన్గానే ఉంది ఆ డోమ్ కూడా కాబట్టి నేనేం చేస్తానంటే ఒక బల్లిని చేత్తో పట్టుకుని ఇలా బల్యాన్ని ఆ కొన పైకి పెట్టి మహావేగంగా పైకి రాకెట్లో వెళ్ళిపోయారనుకోండి అప్పుడేమవుతుంది ఈ బల్యంతో ఆ దోమికి చిల్లి పడుతున్నారు అని ఊహించుకుంటారు అని ఊహించుకుంటారు ఎవళ్ళు అవివేకులు ఏమండి రెండు రకాల ఆకాశం పోయాడలా వాస్తవంగా ఆకాశమునందు ఈ పొగా మాలిన్యము కానీ లేదా రంగులు నలుపు ఎరుపు తెలుపు ఇత్యాది రంగులు కానీ లేనే లేవు ఆకాశము దోగు కూడా కావు అలాగే సుఖ దుఃఖాది భోగము జీవునకు అజ్ఞానము చేత వచ్చినవి మాత్రమే కానీ యథార్థముగా ఉన్నవి కావు మనకి కలిగే దుఃఖాలన్నీ అలాగే ఉంటాయి మనకి దుఃఖం ఎలాగలుగుతుందంటే ఎవడో బంధువుల్లో ఎవడో గుర్తుకొస్తాడు ముక్కు ముఖం తెలియని వాడి వల్ల మనకే దుఃఖము ఉండదు మనకు కావలసిన వాళ్ళ వల్లే ఎవడో గుర్తుకొస్తాడు గుర్తుకొచ్చిన వెంటనే ఎప్పుడో జరిగిన ఘటన గుర్తుకొస్తుంది ఆ ఘటనలో వాడు మన ఎడల అవమానంగా ప్రవర్తించినాడు అనేది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి మనకి దుఃఖం జరుగుతుంది ఇంకా ఆ పూటకి అదే దుఃఖం ఇలా ఉంటారు ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి అంచేతనే వేదాంత అధ్యయనము మోక్ష పురుషార్థం పెట్టుకుంట శ్రవణం చేయండి ఏదో కొంచెం కింద మీద అవసరమైతే అరగంట ప్రయాణం బస్సు కారో స్కూటరో ఎక్కి ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఓ భగవద్గీతను ఏదో శ్రవణం చేయడం ఈ రోజుల్లో అయితే పెద్దల పుణ్యమాన్ని మీ ఇంట్లో కూర్చుంటే మీ యూట్యూబ్లో శ్రవణం చేయొచ్చు మొత్తానికి ఎలాగోలాగా నాలుగు గీతా వాక్యములో లేదా ఉపనిషద్వాక్యములను చెవిలో పడుతూ ఉంటే మీరు ఈ సంసారంలో గిట్టెక్కగలుగుతారు తప్ప ఇంకా మీరు సంసారం గిట్టెక్కేందుకు మరో ఉపాయం లేనే లేదు నా భూత నా ఎందుకంటే సంసారము అదంతా కూడా మిథ్యాజ్ఞాన నిమిత్తంగా ఉంటుంది అంతా జ్ఞానమే దాంట్లో జ్ఞానం అనేది ఏమీ ఉండనే ఉండదు మీరు ఏదో కర్మలు తీర్థయాత్రలు వ్రతాలు వీటిని పట్టుకుని ఈ సంసారం నుంచి పెట్టెక్కుదామని మీరు అనుకుంటే మీరు మరింత కూడుకుపోతారు ఈ ఉపాసనలు ఏవో ఉంటాయి కాలభైరవ ఉపాసన అంటాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకేదో దేవి ఉపాసన అంటాడు ప్రత్యంగిరా ఉపాసన అంటాడు ఆయన అష్టమాతృకా ఉపాసన ఈ పేర్లు వింటేనే పై ప్రాణాలు పైపోయినాయి పోతాయన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు ఆ ఉపాసనలు మీరు ఎక్కడ చేసే వాటితోటి మీరు ఎక్కడ గెట్టెక్కుతారు మీరు గట్టెక్కడానికి చేయాల్సింది కావాల్సింది విషయండి నేను ఎలాగా ఈ సత్యాన్ని బోధించాలో తెలియ నాకు అందక నేను రకరకాలుగా బోధిస్తూ ఉంటా నిమిత్తంగా ఎలాగ నా దీన్ని అందజేయాలనేటువంటి ఆదుర్తతోటి ఒకసారి ద్వైతవాదుల మీద విరుచుకు పడుతూ ఉంటాను ఇంకోసారి తత్వాన్ని ప్రతిపాదించేందుకు కృషి చేస్తూ ఉంటాను ఏవో పిలిమొగ్గలు వేస్తూ ఉంటాను సో ఈ తత్వం ఏమిటంటే మీరు సత్యాన్ని క్లియర్గా తేట తెల్లముగా చూసేటువంటి దాంట్లో భగవాన్ బుద్ధుడు చెప్పినట్టుగా రహస్యానికి కానీ మ్యాజిక్కి కానీ ఇసుమంత అవకాశం కూడా ఉండరాదు అసలు దానికి అసలు స్కోప్ ఇవ్వనే కూడా ఇవ్వనే వద్దంతే భగవాన్ బుద్ధుడు ఏమన్నాడంటే తత్వము సత్యతత్వము నీ అందేగలదు దాన్ని నువ్వు పట్టుకో నువ్వు నువ్వు ఈ ఈ సంసార దుఃఖాన్నించి బయటపడే ఒకే ఒక ఉపాయము నీ ఎందే ఉన్నటువంటి ఆ బుద్ధతత్వాన్ని ఆవిష్కరించుకొని ఉంటాయి ఆ బుద్ధుడు నీలో ఉన్నాడు ఆ బుద్ధుణ్ణి నీలో ఉన్న బుద్ధుణ్ణి నువ్వు ఆవిష్కరించుకుని సంసారం బయటపడాలి తప్ప ఇంకో ఉపాయం లేదు నువ్వు కర్మల ద్వారా అక్కడెక్కడో ఉన్న దేవతలను ఆరాధించి బాహ్యము నుండి ఉండేదాన్ని లోపల ఉన్న బుద్ధుణ్ణి పక్కన పెట్టి దేవతలను ఆరాధించి మేము పైకి మేము ఉద్ధరింపబడతాము అన్నీ వనుకుంటే నీవు భంగపాటు చెందట తప్పదు అని చెప్పాడు అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే అదిగో దేవతల్ని నిరాకరించేడు నా అన్నారు ఆయన ఆయన్ని అడిగారు మీరు దేవతల్ని నిరాకరిస్తున్నారా దేవతల గురించి నిన్ను మాట్లాడే మానేసేను ముందు నేను దేవతల గురించి ఊరికే ప్రసక్తాను ప్రసక్తంగా చెప్పాను కానీ దేవతలను నిరాకరిస్తున్నట్టుగా నేను చెప్పానా నేను చెప్పింది ఏమిటి నీలో ఉన్న బుద్ధుణ్ణి నువ్వు ఆవిష్కరించుకుని పట్టుకోమని చెప్పాను అదే పట్టుకో దేవతల గురించి నీకెందుకు పడేవాడు దేవతలను పట్టుకుంటే రే నువ్వు దేవతలను పట్టుకున్నాను నువ్వు ఉద్ధరింపబడవురా నీలో ఉన్న బుద్ధుడిని నువ్వు పట్టుకోమని చెప్పాను నేను తప్ప దేవతలు ఉన్నారని చెప్పలేదు లేరని చెప్పలేదు అని చెప్పాడు ఆయన తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు దేవతల గురించి నేను ప్రసక్తి మొదలు నీలో ఉన్న బుద్ధుణ్ణి నువ్వు పట్టుకోవడం మానేసి అటుపోతావు కాబట్టి నేను అసలు ఆ ప్రసక్తి చేయనే చేయను నీలో ఉన్న బుద్ధుణ్ణి నువ్వు పట్టుకో నాలో ఉన్న బుద్ధుడిని నేను పట్టుకుని బుద్ధుడిని నువ్వు కూడా నీలో ఉన్న బుద్ధుణ్ణి పట్టుకుని బుద్ధుడువు కాగలవు కమాన్ డూ ఇట్ అని చెప్పాడు దాన్ని పట్టుకుని ఏమన్నారంటే వీడు దైవాన్ని తిరస్కరిస్తున్నాడని ఆయన నెత్తి మీద మట్టి వేశారు అలా వేస్తారా మీరా మీరు చూడండి లోకంలో మీరు ఎక్కడన్నా చూడండి అలా వేస్తారా వీడే ఇకే ఇంత ఇంత చిన్న మాట అంటే దానికి చెలవలు పొలవలు కల్పించి ఎన్ని అంటారు ఎన్ని మాటలు అంటారు ఎన్ని ఎన్నైనా ఎన్నైనా అంటారు ఇప్పుడు కేజ్రీవాల్ కారు ఎన్నికెక్కాలని ఈ పత్రికా విలేకరులందరూ కూడా బోళ్ళంతా అల్లరి చేశారు ఆయన అన్నాడు ఇటువంటి అల్లరి చేస్తారు వీళ్ళు నేను కారు ఎక్కనని అనలేదు కారు మీద వీఐపీ లాల్ బత్తీ పెట్టుకోవాలని మాత్రమే నేను అన్నాను తప్ప కారు ఎక్కనని నేను అనలేదు ఆయన మొన్న చెప్తున్నాడు నేను కారెక్కకపోవడమే కాదు నా నేను కారు ఎక్కుతాను నా మినిస్టర్లందరూ కూడా కారే ఎక్కుతారు కారెక్కకపోతే పని ఎలా చేస్తారు ఆ పైన ఉండే లాల్ బత్తీ మాత్రం మేము పెట్టుకోము మేము వీఐపీలము కాము అని చెప్పి మా మీద ఇటువంటి దుష్ప్రచారం మీరు చేయటం తగదు అని చెప్పాడు ఆయన ఏమంటే లోకల్లో ఇదిగో పుల్లి అంటే అదిగో తోక అనేటువంటి లోకం బుద్ధుడు ఆ దేవతల గురించి పక్కన పెట్టరా నీలో ఉన్న బుద్ధుడిని తెలుసుకో అన్నాడు ఆయన అంటే బుద్ధుడు దేవతలను నిరాకరించినాడు అని వీళ్ళు వాదం ఒక పెద్ద ప్రచారం చేసి బౌద్ధాన్ని భారతదేశం నుంచి బయటికి తెరివేశారు బౌద్ధం భారతదేశపు ఎల్లలను ఎప్పుడు దాటినదో అప్పుడే అది భారతదేశానికి పతనమైనది అని వివేకానంద స్వామి రాసిపెట్టాడు మళ్ళీ బౌద్ధం మనకు వచ్చినప్పుడే బౌద్ధం అంటే బౌద్ధం మతం కాదు ఆ బోధలు ఆ విజ్ఞానం మనకు వచ్చినప్పుడే మనం బాగుపడతాం నీకు ఎప్పుడైనా దుఃఖం ఉంటే నీలో నువ్వు చూసుకో నీలో ఉండే ఆత్మస్వరూపాన్ని నువ్వు పట్టుకో నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు శరణం వేడుకో అంతేగాని నీకు బయట నుంచి ఏదో వస్తుంది అనే మాట తప్పు అని చెప్పాడు ఆయన కాబట్టి అజ్ఞానులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కేవలం అజ్ఞానం చేత మాత్రమే మిథ్యాజ్ఞాన నిమిత్త నేను ఎక్కడి నుంచో అక్కడికో వెళ్ళాను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మానవుడు అనుభవించే దుఃఖానికి మూలము మిథ్యాజ్ఞానమే మిథ్యాజ్ఞానం అంటే రాంగ్ అండర్స్టాండింగ్ మిథ్య అంటే రాంగ్ మిథ్యా చే తదజ్ఞానం చేయింటి ఇలాంటి కాంప్లికేషన్స్ అనవసరం ఆయన ఎక్కడా శంకరులు మిథ్యా జ్ఞానము అని అంటున్నారు ఆయన యథార్థ జ్ఞానము వర్సెస్ మిథ్యా జ్ఞానము మిథ్యా జ్ఞానం వల్ల ఆయనకు మనిషి మనిషికి ఆ దుఃఖం నుంచి విముక్తి కలిగిపోతుంది మీకు నేను యథ నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నది కాదు లేకపోతే ఎవరిని రిడిక్యూ చేయటం కోసం చెప్తున్నది కాదు లేక కాండసెండింగ్ యాటిట్యూడ్తో కూడా నేను చెప్పట్లేదు హృదయపూర్వకంగా చెప్తున్నాను వీడు నా కొడుకు అనుకున్నంత కాలము వాడికి దుఃఖం తప్పదు ఆ అజ్ఞానాన్ని బయటకు వచ్చి వాడి లోకంలోకి మన ద్వారా వచ్చాడు అది యథార్థమే తండ్రిగా నా కర్తవ్యాన్ని నేను చేయగలిగినంత చేశాను అంతా చేశానని చెప్పడం కూడా అహంకారమే అవుతుంది అంతా నేను చేయలేదు నాకెంత ఓపిక ఇచ్చాడో భగవంతుడు అంత చేశాను ఆ ఆ టైంలో నాకు తెలిసినంత చేయగలిగినంత చేశాను నా పని అయిపోయింది నా కర్తవ్యం అయిపోయింది వాడు వాడి జీవితాన్ని వాడు జీవిస్తూ ఉంటాడు వాడిని ఆశీర్వదించడము వాడి నుంచి ఏమీ అపేక్షించకపోవడము ఇప్పుడు దుఃఖం ఏమవుతుందో తెలుసునండి మన తేలిక పడిపోతారు మనసు దూది పింజేలాగా తేలిక పడిపోతారు వీడిని నేనే పైకి తీసుకొచ్చాను వీడిని నా మాట వింటూ ఉండాలి పదానికి ఒకసారి ఫోన్ చేసిన సుఖ దుఃఖాలని వాడు అరయుతూ అరు తెలుసుకోవాలి దానికి ఏదైనా కొంచెం వాడు దూరంగా ఉంటే ఓదార్పు మాట దగ్గరగా ఉంటే సేవ చెయ్యాలి అని మీరు అనుకున్నారనుకోండి మీరు చాలా కష్టంలో ఉన్నారని అర్థం మీకు శరీర దుఃఖంతో పాటుగా ఇదో అదనపు దుఃఖం జతమూతుంది కేవలము అజ్ఞానమే హేతు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి మనలో ఉండే ఆ బుద్ధుణ్ణి ఆ ఆత్మతత్వాన్ని పరమాత్మని మనం ఆశ్రయించి ఈ దేహము ఇంద్రియములు వీటి వల్ల వచ్చేటువంటి అజ్ఞాన కల్పితములైన సుఖ దుఃఖభోగము నుండి పైకి వెళ్ళి మనం ఉద్ధరింపబడతాం తప్ప దాంట్లోనే ఉన్నట్లయితే ఉద్ధారము లేదు కాబట్టి దేవుడికి సుఖ దుఃఖాలు వస్తాయనే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది జీవుడికే లేవని మేం చెప్తా ఉంటే తదాహా నా అదే విషయాన్ని బాదరాయణాచార్యులు చెప్తున్నారు ఏమని నా ఈ ప్రసక్తి లేదు అంటే దేవుడికి సుఖ దుఃఖములు వచ్చేస్తాయి దేవుడు సంసారైపోతాడనే ప్రసక్తి లేదు ఎందుకు లేదు వైశేష్యాదితీ అబ్బా నాన్న చాలా తేడా ఉందిరా జీవుడికి సుఖ దుఃఖాలు ఉండడమే అజ్ఞానం వల్ల వచ్చింది జీవుడికే ఉండవు తెలుసుకుంటే ఇంకా దేవుడికి ఎక్కడి నుంచి వస్తే ఇంత తేడా ఉంది చూడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది నైకత్వేపీ శారీరస్య ఉపభోగేనా బ్రహ్మణ ఉపభోగ ప్రసంగ వైశేష్యాత్ ఆ అనే సూత్రగత పదాన్ని ఇంకా వివరిస్తున్నారు చూడవ శారీరుడు అంటే జీవాత్మ పరమాత్మ ఈ రెండూ ఒకటే సందేహం లేదు ఏకత్వేపీ ఆ నా తీసుకెళ్ళి మీరు ఆఖరణ పెట్టాలి ఏకత్వేపీ రెండూ ఒకటే సందేహం లేదు అయినప్పటికీ కూడా సుఖదు భోగము ఉంటే శారీరుడికి ఉండాలి తప్ప పరమాత్మకి ఉండే ప్రసక్తి లేనే లేదు ఉపభోగ ప్రసంగ నా లేదు అందువల్ల లేదు వైశేష్య చాలా తేడా ఉన్నది ఏమిటా తేడా అంటే రెండు రకాలుగా వ్యాఖ్యానం చేసే సూత్రాన్ని మొదట వైశేష్యాత్ అన్నదానికి జీవ పరమాత్మనోహో వైశేష్యాత్ అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ విథ్యాజ్ఞాన సత్యజ్ఞానయోహ వైశేష్యాత్ అని చెప్తున్నారు ఏమిటా తేడా విశేషో హి భవతి మిథ్యాజ్ఞాన సమ్య జ్ఞానయో మిథ్యాజ్ఞానానికి సంయగ్ జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది నీకు ఉదాహరణ చెప్తా మన ఇంట్లో పిల్లలు ఎవరో ఉంటారు పది మంది కుటుంబంలో ఎవడో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు ఏదో రోగంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇప్పుడు వాడి భవిష్యత్ ఎలా ఉంటుందో వాడి రోగం ఏ కొలిక్కు వస్తుందో అని మనం బెంగ పెట్టుకుని దుఃఖపడుతూ ఆ దుఃఖము మిథ్యా జ్ఞానం వచ్చింది ఏమిటి అక్కడ మిథ్యా జ్ఞానం వాడి రోగం మిచ్చయా కాదు వాడి రోగా దుఃఖానుభవం ఉన్నదియే రోగం మిచ్చే సరే మొత్తం సంసారం అంతా మిథ్యాడు అట్ ఈజ్ నాట్ ది పాయింట్ వాడికి రోగం ఉన్నది వాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు వాడి దుఃఖాన్ని రోజు మనం చూస్తున్నాము తద్వారా మనకి దుఃఖం కలుగుతోంది ఇదంతా ఉన్నమాటవే కానీ ఇక్కడున్న మిథ్యాజ్ఞానం ఏమిటంటే వాడి దుఃఖమును సరిచేయుట నా బాధ్యత అనుకోవడమే మిథ్యాజ్ఞానం మరి వాడి దుఃఖాన్ని సరిచేసే బాధ్యత ఎవరిది ఈశ్వరుడు అది కాదు మరి నేనేం చేస్తాను అంటే నాకు నా వంతు కర్తవ్యాన్ని నేను చేస్తాను వారికి మందు ఇప్పిందాలనుకోండి మంది ఇప్పిస్తాను వాడికి ఏదైనా మరింకొంచెం సేవ చేయాలి చేస్తాను నా వంతు కర్తవ్యాన్ని చేయటమే నా వంతు తప్ప నా కర్తవ్యాన్ని చేయటమే నా వంతు తప్ప వాడి సుఖ దుఃఖాలని నిర్మాణం చేయడం నా వంతు కాదు కర్మఫలదాత ఈశ్వరుడు వాడి సుఖ దుఃఖాలను నిర్మాణం చేయాల్సిన వాడు ఈశ్వరుడు తర్వాత వాడి బాధ్యత నాది కాదు వాడి బాధ్యత ఈశ్వరుడు తర్వాత వాడు నా కుటుంబం వాడు కాదు నాతో సహా అందరూ ఆ ఈశ్వరుని కుటుంబం వాళ్ళే అని మీరు ఈశ్వరునికి సమర్పించారనుకోండి దాన్ని సంయజ్ఞానము అంటారు మీ మనస్సు చేయకపోతే ఎట్టి పరిస్థితులలోనైనా మీకు ఒక తప్పుడు భావాన్ని గట్టిగా పట్టుకోవడం చేతనే దుఃఖం కలుగుతుంది దాంట్లో ఉండే ఆ తప్పుని తెలుసుకుంటూనే ఇంకా సంజజ్ఞానం అంటూ వేరే ఏమీ లేదు తప్పులో ఉండే తప్పు తెలియడమే సంజజ్ఞానం ఆ తప్పు తెలుస్తూనే మీ మనస్సు తేలిక మీరు దుఃఖం నుంచి బయటకు కాదండి చాలా మటుకి తేలికబడింది ఇంకొంచెం తేలిక ఆ వాసన ఇంకా మిమ్మల్ని పట్టుకుని వ్రేలాగుట లేదు మూట కట్టిన గుడ్డ వాసనలాగా ఈ వాసన ఈ సంసార వాసన మీరేమో హృదయంలో దశాబ్దాలు పెట్టు కూర్చున్నారు కాబట్టి అది ఒక్క పూటలో పోవటం లేదు కొంచెం మెడిటేషన్ అది కొంచెం బాగా చేస్తే అది పోగొచ్చుకునే బాధ్యత మీ బరువు ఆ పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథ్యాజ్ఞానం వల్ల దుఃఖభో సుఖదుఖ భోగము సమయజ్ఞానం వల్ల సుఖ దుఃఖ విముక్తి ఉంటుంది తర్వాత ఇంకొక హెచ్చరిక మీరు కేవలం దుఃఖాన్ని దూరం పెట్టాలి సుఖాన్ని అట్టి పెట్టుకోవాలని అనుకున్నారా పడిపోయారు ట్రాప్లో దాన్ని రాగము ద్వేషము అంటారు తప్ప జ్ఞానం అని కాబట్టి దుఃఖము సుఖము రెండింటికే అతీతంగా మరి సుఖం కూడా పోతుందంటే ఎక్కడికి పోతాయా సుఖ దుఃఖాలనే ఈ ఆపోజిట్స్ పోతాయి తప్ప నీ స్వరూపము శాంతము ఆనందము అది ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోదు కాబట్టి ఆ విధంగా మీరు పైబెట్టి ఎక్కగలుగుతారు తప్ప మీకు తోచిన విధంగా సుఖం ఉండాలి దుఃఖం పోవాలి ఇవన్నీ ఇలాగే ఉండాలి ఈ సంసారపు స్ట్రక్చర్స్ అన్నీ ఇలాగే ఉండాలి ఈ అజ్ఞానం అంతా మేము ఇలాగే అట్టి పెట్టుకోవాలి మా దుఃఖం ఒక్కటి మాత్రం తీసేసి సుఖం అట్టి పెట్టాలి అంటే అక్కడ కుదురుతున్నది డజన్ వర్క్ లైక్ దట్ మాకు బిజినెస్ బాగా వృద్ధి చెందాలంటే పొగలే ఉండాలి ఇంకా రాత్రి ఉండకూడదు అంటే బిజినెస్ కోసమైనా అలా అవుతుందా ఎక్కడనా అవ్వదు ఏంటి మీరు ఎన్ని దీపాలు పెట్టినా రాత్రి ఉంటుంది పొగలు రాత్రి ఉంటాయి కావడి కుండలను ఏదో ఉంటారు కదా ఓ కుండ కిందకు వస్తే ఇంకో కుండ పైకి వస్తాయి విశేషోహి భవతి మిథ్యాజ్ఞాన సంయజ్ఞానయోహ కాబట్టి మిథ్యాజ్ఞానానికి సంయజ్ఞానానికి చాలా తేడా గలదు ఏమిటా తేడా మిథ్యాజ్ఞాన కల్పిత ఉపభోగ సంయజ్ఞాన దృష్టమేకత్వం మీకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయా ఉపభోగము ఉన్నదియా మీకు దుఃఖానుభవం ఉన్నదయా అంటే మిథ్యాజ్ఞాన కల్పిత అది మిథ్యాజ్ఞానం చేత కల్పించబడి కదా కాబట్టి మీరు మిథ్యాజ్ఞానాన్ని అటాక్ అడ్రస్ చేసేస్తే ఆ కల్పన కూడా పక్కన పోతుంది మిథ్యాజ్ఞాన కల్పిత ఉపభోగ ఒకరికి నిద్రపోతున్నాడు అంటే కలగొంటున్నాడు నైట్ మ్యాచ్ కింద మీద పడిపోతున్నాడు ఆ నిద్రలోనే వాడు కష్టపడిపోతున్నాడు దుఃఖపడిపోతున్నాడు అప్పుడు పక్కన ఉన్న మిత్రుడు ఏం చేశాడంటే ఒక్క మొట్టిగా వేశాడు దాంతో వాడికి ఆ కళ అంతమయ్యి అని ఒక్కసారి లేచి కూర్చున్నాడు కొంచెం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాడు తాగమని తాగలేదు ఇప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు బాగానే ఉన్నాడు మరి అంతవరకు వాడు అనుభవించిన దుఃఖం ఏమిటంటారు అది నిత్యాజ్ఞానం మిథ్యాజ్ఞానం వల్ల వచ్చిన ఉపభోగం ఈ మొట్టిగా ఏమిటో తెలుసినా తత్వమశి నిజంగా కాబట్టి సమ్యజ్ఞాన దృష్టం ఏకత్వం మీరు సమయజ్ఞానం చేత మీకు అనుభవానికి వచ్చేది దృష్టం అంటే తెలియ తెలిసేది ఏకత్వం ఆ దివినిటీ తోటి దివినిటీని అనుభవానికి తెచ్చుకోవడము అది సమ్యజ్ఞానం మిథ్యాజ్ఞానం చేత నేను నా వాడు నా ఇల్లు నా వాకిలి అనే విథ్యాజ్ఞానం చేత ఉపభోగము కల్పితమే వర్చువల్ లాస్ట్ అంటారు ఒకటి దుఃఖిస్తున్నాడు ఎందుకంటే దుఃఖిస్తున్నారని అడిగా రెండు లక్షల నష్టం వచ్చిందండి రెండు లక్షల నష్టం వస్తే మరి దుఃఖించాల్సిన మాట ఎలా అయ్యో పాప ఎలా అంత డబ్బెల్లో పోయిందండి అన్నా అంటే నిన్న రాత్రికి నా స్టాక్ విలువ పదివేలు పది లక్షలు ఈరోజు పొద్దున్న నా స్టాక్ విలువ ఎనిమిది లక్షలు అని చెప్పాడు అంటే నేను నా దీనికి దుఃఖించక్కర్లేదు ఎందుకని లాసే కదయా కాదు వర్చువల్ లాస్ అది యాక్చువల్ లాస్ కాదు వర్చువల్ లాస్ వీడు ఊహ భిక్షాజ్ఞాన కల్పితమైన లాస్ అది వీడు నిన్న నేను పది లక్షలకు అధిపతిని అని అనుకో అప్పుడు వీడికి దేనికి అధిపతి కాడు ఇప్పుడు ఈవేళ పొద్దున్నే ఎనిమిది లక్షలకు అధిపతిని అని అనుకుంటున్నాడు ఇది కాదు వీడు మళ్ళీ దీనికి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది దుఃఖరూపంగా మళ్ళీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది నేను దేనికి అధిపతిని కాను అని తెలుసుకునే వడుకు వీడు దుఃఖిస్తూనే ఉంటాడు దట్ ఈస్ ది ప్రైస్ హీ పేస్ ఫర్ ది మిథ్యా జ్ఞాన వర్చువల్ లాస్ అన్ని లాసులు వర్చువల్ లాస్లే దర్ ఇస్ నో రియల్ లాస్ ఎందుకంటే యూ డోంట్ ఓన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ వరల్డ్లో ఓన్ చేసేది ఏమీ లేదు ఈ దేహమే వీ డోంట్ ఓన్ వీ లీవ్ ఇట్ హియర్ అండ్ గోవే కాబట్టి అంతా వర్చువల్ లాస్ కాబట్టి లాస్ వచ్చిందని దుఃఖిస్తున్నాడంటే ఏం లాస్ అది వర్చువల్ లాస్ ఎవరో పోయారని దుఃఖిస్తూ ఉంటాడు వాడేమైనా నీకు బాండ్గాసిచ్చాడా నువ్వు బతుకున్నంత కల నీ పక్కన చుట్టూ తిరుగుతూ ఉంటాననే వాడు దేవుడి నుంచి వచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా ఏమే లేకపోతే దేవుడు వచ్చి నిన్ను అడిగి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళాలా వైయార్జి క్రై వడ్ ది రీజన్ ఫర్ క్రై నిత్యాజ్ఞానం తప్పించేది లేదు నచ్చా నిత్యాజ్ఞాన కల్పితేన ఉపభోగేనా సమ్య జ్ఞానదృష్టం వస్తు సంస్పృశ్యతే ఇప్పుడిక్కడ వస్తువు కలదు బుద్ధుడు ఇక్కడ ఉన్నాడు వస్తువు వస్తువు అంటే అస్థీతి వస్తువు ఏది సత్యమో ఆ సత్యనారాయణుడు ఇక్కడ ఉన్నాడు ద ట్రూత్ వస్తువు అంటే సత్యం అదే దానికే నారాయణుడు అని పేరు ద ట్రూత్ ఇస్ గాడ్ సత్యనారాయణుడు అంటే ద ట్రూత్ ఇస్ గాడ్ అని అర్థం సో ఆ ద గాడ్ ఉచిస్త ద ట్రూత్ ఇస్ హియర్ ఈ గాడ్ మీకు ఎలా తెలుస్తాడు సమ్య వల్ల మీకు అనుభవానికి వస్తాడు ఆ గాడ్కి అక్కడనే అదే హృదయంలో అజ్ఞానము చేత కల్పితమైన సుఖదుఖములతోటి సంయజ్ఞాన దృష్టమైన యథార్థతత్వమైన దేవుడికి సంబంధం ఉంటుందా ఎవరు చెప్పారండి ఎన్నడూ ఉండదు అజ్ఞాన కల్పితమైన వాటితో దేనికి సంబంధం ఉండదు దుఃఖమనేది కేవలము అజ్ఞాన కల్పితం అంచేతనే మీకు దుఃఖం కలిగిందనుకోండి దుఃఖం కలిగితే మీరు కళ్ళు మూసుకుని గాలి పీల్చి విడిచిపెట్టే కూడా ఓంకారాన్ని ధ్యానం చేస్తే పోతుంది దుఃఖం అంటే అర్థం ఏంటండి చిన్న టెక్నిక్ తోటి అవదలిగిపోతుంది మీరు ఆ టెక్నిక్ని టెక్నిక్ లాగే అట్టపెట్టేసుకుంటే మళ్ళీ వస్తుంది ఆ టెక్నిక్ని జ్ఞానం లెవెల్కి తీసుకుపోతే అంటే మిథ్యా జ్ఞానాన్ని కనుక నిరసించగలిగితే ఆ దుఃఖం ఇంకా మళ్ళీ వెనక్కి రాదే రాదు అటువంటి కేవల అజ్ఞానకల్పితమైన దుఃఖంతో ఈ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మచైతన్యస్వరూపుడైన పరమాత్మకు సంభోగం ఉంటుందని నువ్వు పూర్వపక్షం చేయటము ఎలా కుదురుతుంది అసలు అటువంటి పూర్వపక్షమే పోసదు తస్మాత్ నా ఉపభోగంధో శక్య ఈశ్వరస్య కల్పయ కాబట్టి గంధము అంటే లేశము అని అర్థం అయోట అంటారు ఇంగ్లీష్లో లేశము కూడా సుఖదుఖ భోగము యొక్క లేశము కూడా ఈశ్వరునకు సంక్రమింపజేయుట సంభవమే కాదు కాబట్టి ఈశ్వ జీవుడు ఈశ్వరునితోటి అభిన్నమే జీవుని యొక్క సుఖ దుఃఖాలు ఈశ్వరుడికి ఎలాగూ ఎన్నడూ సంక్రమించవు తెరిచి తెలుసు తెలుసుకుంటే పరిశీలించి తెలుసుకుంటే ఆ సోకాళ్ళి జీవుడికే ఆ సుఖ తోటి సంభోగము లేకుండా పోతుంది అత్తాచరాచరగ్రహణాత్ అక్కడికి అధికరణం పూర్తయింది తర్వాత అధికరణం నెక్స్ట్ క్లాస్ ఇంక ఈ క్లాసులో లేదు అధికరణం ఏమిటో కూడా ఇంతకుముందు మనం అనుకున్నాము అయినా కూడా మళ్ళీ ఇంకోసారి మీ సౌకర్యం అధికరణాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను జ్యోతిరధికరణం కదా ఓ మూడో పాదంలో గడిపోతాం మూడులో పదకొండు వన్ త్రీ లెవెన్ అండి మనం చాలా బ్రహ్మసూత్రాన్ని ఫినిష్ చేసినాము కాబట్టి వన్ త్రీ లెవెన్కు వచ్చేసాం అప్పుడే జ్యోతిర్దర్శనాత్నా మల్టిక్లాస్లో పాఠ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాద పూర్ణమేవా దశిష్యం శాంతిశా